వాసిరెడ్డి సీతాదేవి గారు పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల పదిహేనవ తేదీన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఫైబ్రోల్లో జన్మించారు వాసిరెడ్డి సీతాదేవి గారు చదివింది ఐదవ తరగతి వరకే అయినా ప్రైవేటుగా హిందీ ప్రచార ప్రవీణ నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి బిఏఎంఏ పూర్తి చేయడమే కాదు సాహిత్య రంగంలో నిష్ణాతులయ్యారు పంతొమ్మిది సంవత్సరంలో వాసిరెడ్డి సీతాదేవి గారు రచించిన మొదటి నవల జీవితం అంటే పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో తొలి కథ సాంబయ్య పెళ్లి అప్పటి నుండి సుమారు ముప్పై తొమ్మిదికి పైగా నవలలు వందకు పైగా కథలు రచించారు వాసిరెడ్డి సీతాదేవి గారు రెండు సంవత్సరంలో రచించిన మట్టి మనిషి నవల పద్నాలుగు భాషల్లోకి అనువదించబడింది అంతేకాదు సీతాదేవి గారి నవలల్లో కొన్ని తెలుగు సినిమాలుగా వచ్చాయి జవహర్ బాల్భవన్ డైరెక్టర్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యురాలు సేవలందించారు వాసిరెడ్డిన వాసిరెడ్డి పరిచయ కార్యక్రమాల నుంచి మరిన్ని విషయాలు విందాం సీతాదేవిడమీ అవార్డు తెలుగు యూనివర్సిటీ వారి విశిష్ట పురస్కారము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆత్మ ఆత్మగౌరవ పురస్కారము అందుకుని రాష్టపతి భవన్లో అత్యంత గౌరవప్రదమైన లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోబోతున్న ఏకైక రచయిత్రిగా మిమ్మల్ని శ్రోతలకి పరిశీలించేస్తున్నాం ఇది చాలా సంతోషకరమైన విషయం సీతాదేవి గారు సుప్రసిద్ద రచయిత్రిగా ఎన్నో మంచి నోలలు రాసి ఆంధ్రులకు ఎంతో సుపరిచితులయ్యారు మీరెప్పటి నుంచి రచనలు ప్రారంభించారు మీ రచనా వ్యాసంగానికి స్ఫూర్తినిచ్చిన సంఘటనలు ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయా కొంచెం వివరిస్తారా రచనా వ్యాసంగానికి ప్రారంభం ఎప్పుడో నాకే తెలు ఎందుకంటే నాకు ఏడు సంవత్సరాల వయసు నుంచి కూడా ఈ చుట్టూ ఉన్న సమాజాన్ని గురించి ఈ ప్రకృతిలోని వైవిధ్యాన్ని గురించి ఏదో పిచ్చపిచ్చగా ఆలోచిస్తూ ఉండేదాన్ని ఆరు బయట పల్లెటూరులో మంత్రం ఇసుకొని పడుకొని ఆకాశం చేసి చూస్తూ చుక్కలను చూస్తూ ఏదేదో ఊహించుకునేదాన్ని తర్వాత ముఖ్యంగా మా కుటుంబాల్లో స్త్రీలను బయటికి రాణించేవాడు కాదు ఎక్కడైనా పక్క ఇంటికి పోవాలంటే కూడా రాత్రి చీకటి పడిన తర్వాత కానీ మీద వెళ్ళటానికి వీలు ఉండేది పురుషులు హాయిగా బయటకు తిరిగి వస్తూ ఉంటే స్త్రీలు మాత్రం ఇలా ఎందుకు ఉండాలి అనిపిస్తూ ఉండేది నాకు తర్వాత భార్యని కొట్టి బయటికి నెట్టే భర్తలను కూడా పల్లెటూరులో ఆ రోజుల్లో జుట్టుపట్టుకొని బయటకు నెట్టేసేటండి ఎన్నో చూస్తూ ఉండేదండి అవునండి నాకు అనిపించేది మా అమ్మను అమ్మ ఎప్పుడూ కూడా మగవాళ్ళే ఆడవాళ్ళని జుట్టుపట్టుకొని బయటకు ఎందుకు నెడతారు ఆడవాళ్ళు మరి ఎప్పుడూ ఏ మగవాళ్ళని కూడా బయటకు నెట్టితే నేను చూడలేదే అని అంటే నా ప్రశ్నలకి అందరూ నవ్వేవారు చిచ్చి ప్రశ్నలు చెప్పి కొట్టేసేవారు కానీ నా ప్రశ్నల్లో ఎన్నో ప్రశ్నలు ఈ సమా గురించి ఈ ప్రకృతిని గురించి రకరకాల ప్రశ్నలు నన్ను వెంటాడేవి వయసు వస్తున్న కొద్దీ నా ఈ ప్రశ్నలు చాలా వేధిస్తాయి నేను నాకు సమాధానం చదువుకోవాలని చాలా ఇష్టం ఉండేది ఐదో క్లాస్ చదువుకున్న తర్వాత మా స్కూల్కి రోడ్డు దాటి స్కూల్కి వెళ్ళాలి అందుకని ఆడపిల్లకి పదేళ్ళు వచ్చిన తర్వాత రోడ్డు దాటం ఏంటని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు రోడ్డు దాటి నుంచేవారు కాదు అందువలన నేను చాలా బాధపడి మా బ్రదర్స్ అంతా వెళ్ళి చదువుకోవటం నన్ను మాత్రం ఇంట్లో కూర్చోబెట్టడం ఏమిటని చెప్పి నేను చాలా బాధపడేదాన్ని కానీ ఎదురు తిరిగేదానికి అవకాశం కూడా లేదు ఆ సమయాల్లో ఆ తర్వాత మా ఊళ్ళో రాజలక్ష్మీదేవి గారు శ్రీదేవ రాజలక్ష్మీదేవి గారు హిందీ స్కూల్ వచ్చి పెట్టారు హిందీ స్కూల్ ఒక ఇంట్లో పెడితే ఆ ఇంట్లో వెళ్ళి హిందీ విశారద పాస్ అయిన తర్వాత మెడ్రాసు వెళ్ళిపోయాను మెడ్రాసు హిందీ ప్రచార సభకి అయితే మా వాళ్ళు ఎవరు దానికి అంగీకరించలేదు కానీ మా అమ్మగారు ప్రోత్సాహం ఆమె ఎప్పుడు కూడా నన్ను సపోర్ట్ చేస్తే ఆమెకు నేను చదువుకోవాలని ఉండేది ఆమెకు ఆ స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు నేను మెజార్టీ హిందీ ప్రచారాను వెళ్ళినప్పుడు ఫిఫ్టీలో నాకు సెవెంటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు నాకు టైఫాయిడ్ వచ్చింది ఈ ప్రశ్నలు నన్ను మహించటం నా బుర్రను వేడెక్కించటం ఇదంతా చాలా బాధపడుతూ ఉండేది అన్నప్పుడు టైఫాయిడ్ వచ్చింది టైఫాయిడ్ వచ్చినప్పుడు జీవితం అంటే ఏంటి మరణం అంటే ఏమిటి నేను చచ్చిపోతున్నాను నేను చచ్చిపోతున్నప్పుడు నేను చచ్చిపోతాను నేను కానీ ఈ బళ్ళు ఉంటుంది ఈ టేబుల్ ఉంటుంది నేను రాసుకున్న పుస్తకాలు ఉంటాయి నేను పట్టుకున్న పెన్ను ఉంటుంది ఆలోచిడ్డాను నేను ఒకసారిగా మాయమైపోతాను అందరి మధ్యలో నుంచి అంటే చచ్చిపోయా కడిగిపోతాం ఆత్మతో చావు లేదంటారు చావు లేకపోతే మరి ఆత్మని ఎవరు పోలేదు అది వాస్తవం కాదు ఎవరైనా ఊహించిందా నేనంటే ఏంటి నేనంటే ఆత్మ ఈ ప్రాణము నేను కలిసే నేను అని ఈ విధంగా రకరకాలైన ఆలోచనలతో మదన పడుతూ ఉంటే చాలా బద్దలయ్య బాధ కలుగుతుండేది బాగా హై ఫివర్ వచ్చింది వచ్చినప్పుడు కాగితం కలం తీసుకొని జీవితం అంటే అని చెప్పి మొట్టమొదటి చిన్న స్కెచ్ లాంటిది రాసుకున్నాం జీవితం అంటే ఏంటి చివర్లో ఎండింగు నాకు బాగా ఇప్పుడు గుర్తు అయితే లేదు కానీ ఎండింగ్లో మాత్రం జీవితం అంటే ఒక మహా నిశ్శబ్దతను బద్దలు చేసుకుంటూ వచ్చిన ఒక క్షణికమైన చైతన్యం మాత్రమే ఆ చైతన్యం మళ్ళీ ఆ నిశ్శబ్దతతో కలిసిపోతుంది నేను అంటే ఆ చైతన్యాన్ని నేను ఈ శరీరం లేని చైతన్యము లేదు చైతన్యం లేని శరీరము లేదు కలిసిపోతుంది అని చెప్పి నేను రాసిపెట్టుకున్నాను ఆ టైంలో పండరి మల్లికార్జునరావు గారనే ఒక మంచి సాహితీవేత్త ఉండేవారు మెడ్రస్లో ఆయన కిన్నెర పేపర్ నడుపుతూ ఉండేవారు వారి ఇంటి దగ్గరే నాకు శ్రీశ్రీ గారిని కానీ తర్వాత దేవుడిపల్లి కృష్ణాశ్రీ గారితోనూ వీరందరితో పరిచయాలని ఇప్పుడు సాహిత్య సభలు నిర్వహిస్తూ ఉండేవారు నాకు జబ్బు చేసిందని చెప్పి నన్ను చూడటానికి వచ్చి నా తల దగ్గర ఉన్న కాగితాలు తీసుకొని చూసి ఆశ్చర్యంగాను ఇంత చిన్న వయసులో ఇంత ఫిలాసఫీ ఏమిటి అని చెప్పి ఇదంతా నువ్వే రాసావా అని చెప్పిన అంటే నేనే రాశానని చెప్పి నడిగాను ఆ తర్వాత రెండో రోజున ఆయన కాగితాలు తీసుకొని జబ్బులో పెట్టేస్తున్నారు తర్వాత రెండో రోజులు నేను హాస్పిటలైజ్ అయ్యాను నలభై రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు మా అమ్మమ్మ నా దగ్గర నాకు అన్నం అన్ని పుట్టి తక్కుంటే వినజలు ఆమె అమ్మాయి నీ ఫోటో వచ్చింది ఈ పుస్తకంలో అని చెప్పి ఫోటోను ఆ పుస్తకం పెద్ద పెద్ద అక్షరాల్లో జీవితం అంటే వాసురుడి చిత్తాదే అని చూపిస్తాడు కిన్నెర కిన్నెర అనే పేపర్లో అది చూసుకొని చాలా ఆనందపడిపోయాను ఇక తర్వాత సాంబయ్య పెళ్ళి మొదటి కథనది సాంబయ్య అనే ఒక అతను మా ఊళ్ళో ఉండేవాడు అతను చాలా అనాకారిగా ఉండేవాడు అనాథ కూడాను తల్లి తండ్రి అవుడు ఉండేవాడు కాదు కొంచెం అడవితనం ఉండేది అందువల్లనే ఏంటంటే అందరూ ఎకంజ్ చేస్తూ పాపం అలాంటి వాడు బయటికి రావడానికి భయపడుతుండేవాడు ఇంట్లో ఉండేవాడు చిక అటువంటి వాడి జీవితం ఎప్పుడు కూడా నన్ను నాకు నేను హాంట్ తెస్తుంది కదా నా గురించి చెప్పు చెప్పు చెప్పు అని ఇది అడిగింది అందువల్ల ఫస్ట్ తాంబయ్య పెళ్ళి అని కథ రాశాను అది కథో కాదో నాకు తెలియదు ఈ హిందీ ప్రత్యోత్సవ హాస్టల్లో కూర్చొని రూమ్లో కూర్చొని కథ రాసి పోస్ట్ వచ్చాడు మూడవ వారినికంతాను ఆంధ్రప్రదేశ్లో తాటికాయంత అష్టాల్లో ఆ కథ వచ్చేది కదా జీవితం ఏంటి మొట్టమొదటి కథ కథ అని చెప్తున్నది సాంబైపడ్డి జీవితం అంటే ఏమిటిలో నాకు వచ్చే ఈ ప్రశ్నలకు ఆలోచనలు నేను చెప్పాను ఇప్పుడు నా జీవితం ఈనాటి వరకు కూడా ఒక రకమైన అన్వేషణే అనుకోండి అన్వేషణ ఏది జీవితాన్ని గురించి అన్వేషణ అసలు ఏమిటి ప్రపంచం ఏమిటి అన్వేషణ ఈ రకంగా ఏదో తెలుసుకోవాలనే తపన ఈనాటికి కూడా నేనేం తెలుసుకోలేదు పెద్ద పెద్ద మహానుభావులే తెలుసుకోలేకపోయారు జీవితాన్ని గురించి అయినప్పటికీ కూడా నన్ను నేను ఎప్పుడూ కూడా బాల్యాన్ని నేను ఎంజాయ్ చేయలేదు చిన్నతనాన్ని ఎందుకంటే అందరి పిల్లలలాగా బొమ్మలాటలు అమలాటలు ఆడటం అనిపిస్తూ ఉండేది కాదు అలాగా ఆలోచిస్తూ తర్వాత నాకు ఎక్కువగా నేను మగపిల్లలతో కోటి కోటికో మంచి లేకపోతే ఏదో నువ్వు ఆడదానేవి కదా చిన్నప్పుడు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్లోనే ఆలోచిస్తేవాడు కాదు అప్పుడే నాకు అనిపించేది ఆడవాళ్ళు ఆడే ఆటలు వేరు మగవాళ్ళు ఆడే ఆటలు వేరునా ఆటల్లో కూడా ఈ వివక్ష ఎందుకు ఉండాలి అని ఈ విధంగా అనేక రకాలైన అనుమానాలు వచ్చాయి అవే పెరిగి ఈ సమాజాన్ని గురించి వీటి గురించి సమాజంలో ఉన్న అవతకలను గురించి ఈ సమాజంలో ఉన్న బాధితులని గురించి ఎప్పుడు నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని నా ఆలోచనల్నే నేను ఈ కథారూపాల్లో నేను వెలువరించానని చెప్పి నేను అందించను నా రెండో కథ యాక్చువల్గా బావా అని రాశాను ఒక అమ్మాయిని నా శిష్యుడు నాకు నాకు శిష్యురాలి ఒక రకంగా ఆ అమ్మాయి ఈశ్వరి అని ఆ అమ్మాయిని ఇప్పుడు లేదులేండి ఆ అమ్మాయిని వాళ్ళ బావ తండ్రి తెచ్చిపోగానే అమ్మాయి తండ్రి తెచ్చిపోగానే తల్లి ఆ అమ్మాయి బావగారి ఇంటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు బలవంతం చేసి నువ్వు పెళ్లి చేసుకోవాలి లేకపోతే మీ అక్కయ్య నువ్వు బలవంతం చేసి ఆ అమ్మాయి నాకు ఏడుస్తూ ఉత్తరం తర్వాత తప్పనిసరి మా అక్క కోసం నేను మా బావని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పింది అమ్మాయి నాకు ఉత్తరం దక్కింది ఇప్పుడు బావ అనే కథ రాశాను అలాగే క్లెప్టోమానియా ఉన్న ఒక అమ్మాయి మా హాస్టల్లో ఉండేది ఆవిడ గురించి నేను అపస్వరాలు అనే కథ రాశాను దాదాపు అన్ని మీ అనుభవంలోకి వచ్చిన అవునండి పాత్ర తర్వాత ముఖ్యంగా నాకు సాహిత్యం పట్ల ఒక బాధ్య బాధ్యత ఉన్నదని సాహిత్యాన్ని నిజంగా సీరియస్గా ఏదో థాట్ వచ్చింది స్పందన వచ్చింది రాయాలని రాయటం కాదు రాస్తూ వచ్చాను మొదట నేను ఎందుకు రాస్తున్నాను ఎందుకు రాయాలా ఈ రచనల వల్ల లాభం ఏంటి జనానికి అనే ఆలోచనలు నాకు ఎప్పుడు రాలేదు చిన్నతనంలో నేను మొదలుపెట్టాను కానీ అయినప్పటికీ కూడా అప్పుడు హిందీ ప్రచారిందీ టీచర్గా పనిచేస్తూ వైస్ ప్రిన్సిపాల్ అనేవాళ్ళు అక్కడ హిందీ టీచర్ ట్రైనింగ్ కాలేజీలో నేను ఒకవైపున కి ప్రిపేర్ అవుతూ ఉంటాను మెద్రాస్ ఎస్ఎస్ఎల్సి ఆ టైంలో నేను ఒక రత్తమ్మ కష్టాలు అనేది ఒక కథ రాశాను రత్తమ్మ కష్టాలు అని రాసినప్పుడు ఆ కథ ఒక ప్రచార సభకు సంబంధించి ఉన్న ఒక వ్యక్తి భార్యను గురించి రాశాను అనుకుని నన్ను ఉద్యోగాల నుంచి తీసుకుంటారు అప్పుడు నేను ఆలోచించడం ప్రారంభించాను ఒక కథ రాస్తే ఒక వ్యక్తి ఆ వ్యక్తికి చుట్టూ ఉన్నవాళ్ళు కుడుక్కుంటారంటే దాని అర్థం మనిషిని కథ సాహిత్యం ఆలోచింపచేస్తుంది కనుక మనం బాధ్యత రహితంగా ఏవంటే రాయకూడదు జాగ్రత్తగా సమాజాన్ని ఒక అడుగు ముందు నడిపించడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్ తీసుకొని రాయాలి ప్రయోజనకరమైనవి రాయాలి అంతేకాని ఏదో ఒకటి కాలాల్లో తేల్చేసే కథలు కానీ తర్వాత నేల వీడి సాము కానీ ఇలాంటివి చేయకూడదు అని చెప్పి సాహిత్యానికి ఒక ధ్యేయము ప్రయోజనము ఉన్నదనేది ఆనాడు నేను గ్రహించాను అప్పటి వరకు ఇప్పటివరకు కూడా నేను గొప్పయ రాశానని చెప్పడం కానీ నిజాయితీతో నేను నమ్మిన విషయాలను ఈ విషయాలను చెప్పినందువల్ల నలుగురు ఆలోచిస్తారు అనుకొని నేను రాశాను అలాగే ఎవరికీ లేనటువంటి మంచి అనుభవాలను నాకు ఒక నేను రాబందులు రామచిలకలు అనే నవలన రాసినప్పుడు అది ఉమెన్ వెల్ఫేర్లో ఫీల్డ్లో పనిచేసే స్త్రీలను గురించి ఆడపిల్లల గురించి నేను కాదు రాశాను ఎలాగో వాళ్ళు మగవారి మధ్యలో పని చేస్తూ ఎలాంటి ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు అనే విషయాన్ని తీసుకొని రాశాను రాసినప్పుడు ఒక నేను ఒక క్యాంపు ఒక సమితి ప్రెసిడెంట్ గారు వచ్చి యంగ్ మ్యాన్ ఆయన వచ్చి అమ్మ మీ రాబందులు రామ్ చులకలు చదివి ప్రతి ఎలా ఉన్నాయంటే అయ్యో నేను రిజైన్ చేశానన్నారు ఎందుకు రిజైన్ చేశారంటే మీరే నాకు చేయించారన్నారు అలాంటి అనుభవాలు నాకు చాలా ఉన్నాయి అనుభవాలన్నీ చెప్పినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోతారు ఏ రచయితకు కూడా జరిగినటువంటి అనుభవాలు మారామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అది నాకు సంతోషం ఒక కథ చదివో ఒక నవలు చదువు వి గారు మీరు చాలా నవలలు రాశారు చాలా సత్కారాలు పురస్కారాలు ఎన్నో సన్మానాలు పొందారు వీటిలో మీరు రాసిన నవలల్లో మీకు సత్కారాల్ని సన్మానాల్ని తర్వాత పురస్కారాన్ని ఎక్కువ పేరు ప్రతిష్ఠల్ని సంపాదించి నవలలు ఏమి ఉన్నాయి కొంచెం చెప్తారా అలా లిస్టు చెప్పాలంటే పేరు ప్రతిష్టలు అంటే చాలా ఉన్నాయి పురస్కారాలు వచ్చి నేను చెప్పమంటే చెప్తాను సమత సమత సాహిత్య అకాడమీ అవార్డు సెవెంటీ వన్లో వచ్చింది ఎయిటీ వన్లో ఎనభై ఒకటిలో ఉరికాడుకు వచ్చింది మళ్ళీ ఎనభై ఏడులో మరో దయ్యం కథ అంటే దయ్యాల కథల మీద నవలల మీద సెట్ అయర్ రాశాను దానికొచ్చింది అన్నిటికంటే ఆశ్చర్యకరమైంది ఏంటంటే మట్టి మనిషికి ఏ అవార్డు రాలేదు కానీ మట్టి మనిషికి భాషల్లో ఎంబీటీ వాళ్ళు ప్రచరించారు హిందీలో దానికి సెంట్రల్ అకాడమీ అనువాదానికి వచ్చింది బెస్ట్ తర్వాత అక్కడ పేపర్లన్నీ కూడా హిందీ వాళ్ళు దీన్ని రివ్యూ చేస్తూ ప్రేమచంద్ గోదాన్తో కంపేర్ చేస్తూ రివ్యూ చేశారు అది నాకు చాలా అనేక పురస్కారాల కంటే కూడా అది నాకు చాలా ఆనందాన్ని కలిగజేసింది తర్వాత ఇండియన్ లిటరేచర్ లో మాస్టర్ పీసెస్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ అనే ఒక గ్రంథంలో ఈ మట్టి మనిషి చెప్పిన మూడు నాలుగు నవలలో మట్టి మనిషిని కూడా చెప్పారు చెప్పారు ఆఖరిగా ఒక ప్రశ్నండి చెప్తాను ఈనాటి రచయితలకి మీరేదైనా సందేశం కానీ సలహా కానీ ఇవ్వాలనుకుంటున్నారా ఈరోజు చాలా మంది చూస్తున్నాను రచనని ఒక బాధ్యత గల కృషిగా వాళ్ళు ఆలోచించటం లేదు పేరు పేరు పత్రికల్లో చూసుకోవాలని డబ్బు వస్తుందని ఇలాగ పేరు కోసం ఎక్కువగా డబ్బు కంటే కూడా రాస్తున్నారనిపిస్తుంది ఏదంటే అది ఇంగ్లీష్ నుంచి ఇతర లాంగ్వేజెస్ నుంచి డంప్ చేసుకోవటం కొంత థ్రిల్లు కొంత హింస కొంత సెక్స్ ఇవన్నీ కలగలిపి చక్కగా తయారు చేసి అందమైన ప్లేట్లో పెట్టి పాఠకులకి తెలిసి తెలియని పాఠకులకు అందిస్తున్నారు చెడు సాహిత్యం మంచి సాహిత్యం రాయకపోతే పర్వాలేదు కానీ చెడు సాహిత్యం యూత్ని సుప్రసిద్ధ నవల కథా రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారితో గతంలో రికార్డు చేసిన పరిచయ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు ఈనాటి సజీవ స్వరాలు ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది